శ్రీగురుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామిభవత్ లోకశంకర క్షేత్రక్షేత్రరేం ంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతిమోక్షే విదర్యా పరం ఇవన్నీ అడ్డుకుంట రిలీజ్ ఇయ్యాలి ఇప్పుడు వచ్చేస్తున్నప్పుడు రిలీజ్ వెరీ నైస్ నేను కొంచెం క్లజీ చేశాను మా ఏమనుకోకండి ఏ విధు ఎవరైతే తెలుసుకుంటారో భగవద్గీతలో తెలుసుకోవడానికి ప్రాముఖ్యం ఎక్కువ మనిషి జీవితంలో తెలుసుకోవడానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉండాలి చేయడానికి ప్రాముఖ్యం ఎక్కువ అప్పుడు చేయడం అన్నది సెకండరీ ఉంటుంది చేయడం ఉంటుంది ప్రైమరీ తెలుసుకోవడం కొంతమంది ఏం ఏమని అడుగుతారంటే తెలుసుకుని ఏం చేస్తారు తెలుసుకునే ఉపయోగం అని అడుగుతారు లేకపోతే ఇంకో మాట ఏమైనా అడుగుతారు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమిటి అని అడుగుతారు నెక్స్ట్ అన్నది అనవసరం వాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ యూ నో ఇట్ ఆర్ నాట్ అంతే అదే పాయింట్ వాట్ నెక్స్ట్ అన్నది అనవసరం తన కోపమే తన శత్రువు ఓన్ తెలిసిందనుకోండి తెలిస్తే ఏమిటి ఉపయోగం అంటే ఏమిటి ఉపయోగం అదే ఉపయోగం తన కోపమే తన శత్రువు అని తెలిసిన వాడు కోపాన్ని తెచ్చుకోడు కోపం రాదు వాడికి ఒకవేళ కోపం వచ్చిన పశ్చాత్తాప పడతాడు బయట ఉన్నవాడు శత్రువు అనుకోడు తన లోపల ఉన్న కోపమే శత్రువు అని అలా తెలుస్తూ ఉన్నప్పుడు ఇతరులపై శత్రుభావాన్ని ప్రదర్శించటం అనే దోషం ఉండదు రెండవసారి ఆ పశ్చాత్తాపం యొక్క ప్రభావం చేత రెండవసారి కోపము రాదు కాబట్టి తెలుసుకుంటే లాభం ఏమిటనే ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న తెలివైన మాట ఏమిటంటే తెలుసుకో ఏ విధు ఎవరైతే తెలుసుకుంటారో ఎలా తెలుసుకోవాలి జ్ఞానచక్షుహ ఎప్పుడూ కూడా చర్మచక్షుః అంటే ఈ నెగ్గెడ్ ఐ మీకు తెలిసేది ఉంటుంది చాలా విషయాలు తెలుస్తాయి కానీ చాలా స్థూలమైన విషయాలు మాత్రమే తెలుస్తాయి ఐసైట్కి కేవలము స్థూలమైన విషయాలు తెలుస్తాయి ఆ స్థూలమైన విషయముల వెనుక ఉండే సూక్ష్మమైన తత్వము ఈ కంటికి తెలియదు ఉదాహరణకి కన్ను ఏమంటుందంటే బయటే ఉంది అనిపిస్తుంది కన్ను దృష్టితో చూస్తే అంతా బయటే ఉంది అనిపిస్తుంది వాస్తవంలో మీరు బయట ఉందని ఏదనుకుంటున్నారో అదంతా కూడా మీ మనస్సు ఉంటుంది మీ మనస్సులోనే ఉంటుంది మీకు రూపము బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది బయట ఉంది అనుకోవడానికి అలవాటు పడు ఉంటాం కనుక అలా అనిపిస్తుంది రూపం బయట ఉండదు ఆ సెన్సేషన్స్లో అంతర్భాగంగా ఉంటుంది ఆప్టికల్ సెన్సేషన్స్లో భాగంగా ఉంటుంది తప్ప బయట ఉంటూ బయట ఉంటే మీరెలా చూస్తారు మీ లోపలికి రావాలి అప్పుడే మీరు చూస్తారు ఇప్పుడు లడ్డూ మీరు తిన్నారు రుచిగా ఉంది బాగుంది ఎంజాయ్ చేశారు ఈ ఆ లడ్డు మీ లోపలికి వచ్చిందా లేదంటే బయట ఉందా మీ లోపలికి వచ్చింది కదా మరి నాలుకకి లడ్డు ఎలాగో కన్నుకు రూపం అలాగే ఇప్పుడు శబ్దాన్ని విని మీరు సంతోషించారు మధురమైన శబ్దాన్ని సంగీతాన్ని విని సంతోషించారు అప్పుడు మధురమైన శబ్దం బయట ఉండిపోతే మీరు సంతోషించారు లేకపోతే మీ లోపలికి వచ్చిందా మీ లోపలికి వచ్చింది చెవికి శబ్దం ఎట్లో నాలుకకు రసము ఎట్లో ముక్కుకు గంధము ఎట్లో కన్నుకు రూపము అట్లు అంటే అర్థమైంది ఏ ఏ రూపాలను మీరు చూస్తున్నారో అవన్నీ మీ లోపలే ఉంటాయి మీ బయట ఉండవు అయితే మనం ఏమనుకుంటాం గంధం లోపలికి వచ్చింది శబ్దం లోపలికి వచ్చింది కానీ రూపం మాత్రం బయటే ఉంది అని అనుకుంటున్నారా లేదా మరి చూడండి తప్పని తెలిసిందా లేదా తప్పది కాబట్టి దినే స్థూల దృష్టి అంటారు చర్మచక్షుభతో ఉండము అంటే ఇవ్వలాగే ఉంటుంది బయట ఉంది అనుకుంటాడు అదేం బయట ఉండదు మీరు చూసే సర్వము మీ అందే ఉంటుంది మీ మనస్సులో అంతర్భాగమై ఉంటుంది ఆ విషయం తెలిసినట్లయితే వాడి యాటిట్యూడ్లో చక్కటి పరివర్తన వస్తుంది యాటిట్యూడ్లో పరివర్తన రావాలి ఆ చక్షు అంటే చూపు గలవాడు అంటే ఈ చర్మచక్షువు గలవాడు అది పెద్ద లెక్కే కాదు యథార్థమైన చూపు జ్ఞానచక్షు ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే పిల్లవాడిని పిలిచి జ్వరం వచ్చిందని డౌట్ వస్తుంది మనకి లోపల నాలుగు చేదుగా ఉన్న ఏదో ఫీలింగ్ సరిగ్గా నీరసంగా ఉండి ఒళ్ళు మెప్పులుగా ఉంటే అనిపిస్తుంది జ్వరం వచ్చిందేమో అని డౌట్ వస్తుంది ఓ పదేళ్ళ కుర్రాడికి పిలిచే వెళ్ళారు అక్కే చూడు అంటే వాడి చేసి చూసి అంకుల్ మీకు జ్వరం వచ్చిందంటాడు జ్వరుస్తుంది కదా వేడి ఈ పదేళ్ల కుర్రాడే టెన్త్ క్లాస్ కొన్న స్కూ హై స్కూల్లో చేరి టెన్త్ క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ ఎంసెట్ పాస్ మెడికల్ కాలేజీలో చేరి నాలుగేళ్ళు ఎంబీబీఎస్ పాస్ అయ్యి హౌస్ చేసి ఎండి చేసి ఫిజిషియన్గా మంచి అనుభవం సంపాదించేడు ఎక్కువ మధ్యలో ఎన్ని పట్టింది పదిహేనే పట్టినాయి అప్పుడు వాడు డాక్టరు వాడి దగ్గరికి వెళ్ళే డాక్టర్ గారు ఎందుకో బాగులేదండి నేను ఎప్పుడుగా ఉంది తలపోటుగా ఉంది చేయి చూడండి వెంట తలపోటుగా ఉంది అని నేను చెప్పగానే ఆయన ఏం చేస్తాడు చేయి చూస్తాడు చేయి చూశాడు అనుకోండి ఇప్పటికీ చేయి చూసే డాక్టర్లో లేకపోలేదు చేయి చూస్తాడు థర్మోమీటర్ నోట్లో అలాగే పెడతాడు ముందు చేయి చూస్తాడు చూసి ఆయన మందు రాసిస్తాడు కాబట్టి ఆ పదేళ్ళ కుట్రాడి చేయి చూడడానికి ఈ ఫిజీషియన్ చేయి చూడడానికి తేడా లేదు చేయి ఎప్పుడు కూడా సర్జనికి చూపించుకోకూడదు ఫిజీషియన్కి చూపించుకోవాలి సర్జన్కి చూపిస్తే ఆపరేషన్ చేస్తానంటాడు ఏ జ్వరానికి ఆపరేషన్ సర్జన్ జోన్కి వెళ్ళకూడదు సర్జరీ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడైనా ఉన్నారా ఇమాట కాబట్టి అలా ప్రతిదానికి సర్జరీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళకూడదు ఫిజీషియన్ అని వెతికి మంచి ఫిజీషియన్ ఒకటి ఉండాలి దగ్గరికి వెళ్తే ఆయన చూస్తాడు ఆయనకి తెలుస్తుంది సమాజంలో ఏ ఇన్ఫెక్షన్స్ పోతూ ఉన్నాయి ఆయనకు అర్థమవుతుంది అప్పుడు ఆయనకు ఏ యాంటీబయాటిక్కి ఇన్ఫెక్షన్కి రెసిస్టెన్స్ వచ్చేసింది ఏ యాంటీబయాటిక్లు పనిచేయట్లేదు ఏది బాగా పనిచేసే అవకాశం ఉంది అవన్నీ ఆయనకి తెలుస్తూ ఉంటాయి తక్కువ ఆశిస్తారు తగ్గి ఉంటుంది ఇప్పుడు ఆయన చూసింది ఆయన చేతి స్పర్శకి ఆ పదేళ్ల కుర్రాడి చేతి స్పర్శకి తేడా ఉందంటారా లేదంటారా రెండు స్పర్శలే కానీ ఒక స్పర్శ వెనుక ఏ జ్ఞానమూ లేదు ఇంకో స్పదశ వెనుక గొప్ప జ్ఞానం ఉండాలంటే అలాగే చూపు వెనుక జ్ఞానం ఉండాలి అటువంటి చూపుని జ్ఞానచక్షు అంటారు అదే అసలైన చూపు మామూలుగా ఈ చర్మచక్షువుతో చూసే చూపు పెద్ద విలువైన చూపు కాదు జ్ఞానచక్షుష తెలుసుకోవాలి అంటే ఇలా చూశాననుకోండి ఇది నేను అని అనిపిస్తుంది జ్ఞానచక్షువుతో చూశాననుకోండి అప్పుడు ఏమనిపిస్తుందో తెలిసినా ఇది క్షేత్రము నాకు తెలుస్తోందిగా నాకు తెలుస్తోంది అంటే నేను తెలుసుకునే వాడను అంటే ఏమవుతుంది అది క్షేత్రం అవుతుంది అప్పుడు నేనేమవుతాను క్షేత్రజ్ఞుడను అవుతాను ఈ త్రయోదశాధ్యాయానికి సర్వసిద్ధ త్రయోదశి అని ఓ నానుడి అంటే మొత్తం వేదాంత శాస్త్రం యొక్క కూడా ఈ త్రయోదశాధ్యాయంలో వచ్చేసింది సర్వసిద్ధ త్రయోదశి సో ఆ భాష కూడా శ్రీకృష్ణుడు చెప్పేటువంటి వాక్యం కూడా అలాగే ఉన్నది ఎవడైతే ఈ విధంగా ఏ వం పైన చెప్పిన విధంగా అంటే మొత్తం అధ్యాయంలో చెప్పిన విధంగా ఆ జ్ఞానచక్షువును ఇన్వోక్ చేసి అంటే జ్ఞాననేత్రమును తెరచి చూడాలి జ్ఞాననేత్రంతో చూడాలి ఊరికే మామూలుగా స్థూలంగా కంటితో చూడడము అనేకములైన విశ్వాసములు భయములు వాటితో కూ కూడిన మనస్సుతో తెలుసుకునే ప్రయత్నం చేయటము దానివల్ల తెలిసి ఇదేమీ ఉండదు అజ్ఞానమే అదంతా కూడా జ్ఞాన నేత్రంతో చూడగలగాలి ఏవం ఈ విధంగా చూడాలి ఏమిటి క్షేత్ర క్షేత్రజ్ఞయోహ అంతరం ఆ తేడాన్ని చూడాలి వివేకాన్ని చూడాలి ఎప్పటికీ వివేక జ్ఞానమే మనం ఏదైనా పనిచేసే ముందు మనకి ధర్మము అధర్మము వివేకము తెలిసి చేయాలి పనిచేసే ముందు వివేకాన్ని తెలిసి చేయాలి మా బాల్కనీ దగ్గర నుంచి చేయి చాచితే మామిడి చెట్టు కొమ్మందుతుంది ఎవడో మామిడి చెట్టు కొమ్మందుకోపోతే నేను అన్నాను ముట్టుకోదు మామిడి చెట్టున ఎందుకని చేయి జాచాడంటే ముట్టుకుని ఏం చేస్తాడు ఆ ఆకును తుంచుతాడు అది అధర్మము ఆకు తుంచకూడదు చెట్టును అడగాలి ఓ మామిడి నేను ఆకును తుంచుదామనుకుంటున్నాను నీకు అంగీకారమేనా అడగాలి అడిగితే ఎస్ అంటే తుంచవచ్చు ఆ కాయ చేతికి అందింది అనుకోండి అది మనం కోయకూడదు అది మన మనం మనకు అధికారం లేదంటే ఆ చెట్టు ఓనర్ ఎవరిలో ఉంటారో ఆయన కోసుకుంటారు ఆయన అడిగి కోసుకోవడం అలాగా దమ్ముని చేపెట్టేసి ఆ చేతికి అందింది లాగడం అధర్మం అవుతుంది కాబట్టి ధర్మ అధర్మం వివేకం ఉండాలా లేదా ఉండాలక్కర్లేదా రోడ్డు మొన్న నడిచి వెళ్తూ ఉంటే పక్కన ఏదైనా చెట్టు కనబడితే కొమ్మలాగడం ఇన్నాడుగా ధర్మ అధర్మ వివేకం ఉండాలి అలాగే పశువులని దేవుడి పేరుతోటి హింసించడం లేకపోతే ఉత్సవాల పేరుతోటి పశువులను హింసించడం అవన్నీ కూడా ధర్మంలోకి వస్తాయి ఏ పని చేసినా రాత్రి పదకొండు గంటలకు బాణసంచ కాల్చడం ఆ ధర్మం అవుతుంది ఎందుకని ఎవరో నిద్రపోతూ ఉంటారు పిల్లలు నిద్రపోతూ ఉంటారు పెద్ద వయస్సు వాళ్ళు నిద్రపోతారు పిల్లలు ఏవన్నీ ఓసారి బాణసంచప్పుడు వేస్తారు మళ్ళీ పడుకుంటారు పెద్ద వయసు వాడు ఇంకా వాళ్ళు వేస్తే ఆ రాత్రికి ఇంకా వాడు ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో మళ్ళీ రెండింటికి పడుతుందో మూడింటికి పడుతుందో పాపం కష్టపడతారు కాబట్టి రాత్రి పదకొండు గంటలు బాణాసంచాలు కాల్చడం అధర్మమే కాదు అది అధర్మమే మీరు క్రికెట్ నెగ్గినప్పుడు కలిసినా అధర్మమే హనుమంతుడు జయించినాడు కలిసినా అధర్మమే రాత్రి తొమ్మిది లోపల ఫినిష్ చేసుకోవాలి బాణాసంచాలు పదకొండు గంట కాల్చితే అధర్మం హనుమంతుడి పేరు మీద కలిసినా అధర్మమే కాబట్టి వివేకము అనేది ఉండాలి పని చేసే ముందు వివేకము ఉండాలి ఏదైనా తెలుసుకునేప్పుడు వివేకపూర్వకంగా తెలుసుకోవాలి ఇది మట్టి ఇది పంచదార అని తెలుసుకోవాలి అంతేగాని మట్టిని పంచదారని కలిపేసి మట్టిని పంచదారగాను పంచదారణ మట్టిగాను తెలుసుకోకూడదు సపోజ్ పంచదారణ మట్టిగా తెలుసుకున్నారనుకోండి అప్పుడేమవుతుంది ఈ పంచదార తీసుకెళ్ళి బయట పారపసి వస్తారు మట్టిని పంచదారుగా తెలుసుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఈ పంచదారని ఈ మట్టిని తీసుకొచ్చి కాఫీలో వేసుకుంటాను ఒకసారి నేను కాఫీ తాగాను హోటల్కి వెళ్ళి అప్పట్లో కాఫీ పావలా టీ పదిహేను పైసులు ఉండేది ధర కాఫీ తాగాను ఓ స్పూన్ కొద్దిగా సిప్ చేశాను కాఫీ అనగానే వాడు ఒకప్పు వెళ్ళిపోతాడు సిప్ చేశాను మరీ చేదుగా ఉంది పంచదారం సరిగ్గా వేయలేదు అప్పుడు ఎదుర్కొండ పంచదార పెడతాడు వాడు ఒక కప్పులో దాని నుంచి ఒక చెంచా పంచదారు వేసుకొని కలుపుకొని తాగబోతుంటే వాడు అన్నాడు అది ఇప్పుడున్నది చెప్పి అంటే నేనన్నాను ఉప్పు ఎందుకు పెట్టేవా అంటే మీరు ఎందుకు పెట్టేటండి ఇప్పటిదాకా అందరూ భోజనాలు చేస్తున్నారు వాళ్ళకి భోజనం చేసేప్పుడు ఉప్పు అడుగుతారు అందుకోసం బెటమి మీకు కొందరు కావాలంటే నన్ను అడగాలి కానీ దాడి ఎక్కడ వేసుకుంటాం ఏమిటి అంటే నేను మరైతే ఇంకో కాఫీ తెచ్చిపెట్టు నేను రెండు పావలాలు అర్ధరూపాయి ఇవ్వడానికి సిద్ధపడ్డా అతను ఇంకో కాఫీ తెచ్చిపెట్టాడు అప్పుడు బిల్లు ఇచ్చాడు పావులయే బిల్ ఇచ్చాడు ఇరవై ఐదు అన్ని కొట్టి ఇస్తాడు అంటే నేనున్నా గకి ఇవ్వలేదంటే మీకు తాగలేదు కదా ఏం పర్వాలేదు ట్వంటీ ఫైవ్ ఇచ్చి వెళ్ళాను నాకు అవి బాబు ఇండియాలో ఇంత కట్టెస్ ఆశ్చర్యమే కలిగిందని చాలా అలాగంటే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి వెరీ ఇంట్రెస్ట్ ఒకసారి నేను మెగ్డాడ్లో కాఫీ అడిగాను టూ డాలర్స్ ఏదో కాఫీ అడిగితే కాఫీ ఆయన తయారు చేసి ఇచ్చింది అది నొట్లు పెట్టుకుంటే చల్లగా ఉంది వేడిగా ఉండొద్దు కాఫీ చల్లగా ఉంది నా పక్కన వాళ్ళు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన అమెరికా ఐ డోంట్ నో హిమ్ నా ముఖం చూశాడు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఈ రోడ్ లైక్ ది కాఫీ ఆర్ నాట్ అని అడిగాడు అవుట్ ఆఫ్ గుడ్ విల్ నేను ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అని గోన్ టెల్ కదా అన్నాడు అంటే విల్ డే ఎంటర్టైన్ యూ ట్రై యూ గోన్ టెల్ devilla amma it sallaga undanna she took it and gave another fresh coffee ready gave paisalu ivaboyam he did not give anything so customer sees customer customer satisfaction is most important money we will make later first customer satisfaction they digression anta daniki topic ki sambandham ledu so coming back to the coming back to the point పంచదార వేసుకోవాల్సిన తోట ఉప్పు వేసుకుంటే ఏమవుతుందా కాసి పాడైపోతుంది కాబట్టి ఇప్పుడు జ్ఞానానికి ప్రయోజనం ఉందా లేదా చెప్పండి జ్ఞానం తర్వాత ఇంకా ఏదైనా వర్క్ చేస్తేనే ప్రయోజనమా నాట్ నెసరీ జ్ఞానం తెలుసు ఉండాలి వివేకం తెలియడం కూడా వివేకపూర్వకంగా తెలియాలి ఏమిటి వివేకము క్షేత్రము క్షేత్రజ్ఞుడు నేను అనేక పర్యాయాలు ఈ వివేకము యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మై మా ఎఫర్ట్ ఎలాగంటే మీకందరికీ కూడా మీరందరూ కూడా ఈ వివేకాన్ని గట్టిగా పట్టుకోవాలని నా ఆకాంక్ష ఎందుకు ఈ వివేకాంత అర్జెంట్ ఏమిటి మనం డబ్బు సంపాదించుకోవాలి భోగాలు అనుభవించాలి పిల్లల బిడ్డలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి కానీ ఇప్పుడు ఈ వివేకానికి అర్జెన్సీ ఏం మీరు అలాంటి పొరపాటు అందరూ చేయొద్దు జీవితంలో ఈ వివేకాన్ని మించిన మించినది విలువైనది మరొకటి లేదు మీకు ఏదైనా ఒకటి అర్జెంటుగా మీరు పొందదగ్గది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే అది ఈ వివేకమే ఏమిటి అవివేకము క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము క్షేత్ర క్షేత్రజ్ఞయోహ అంతరం క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు చాలా తేడాగలదు ఈ అంతరాన్ని మీరు తెలుసుకోండి ఇప్పుడు కనబడుతూ ఉంటుంది భాసమానత అంటారు అన చెక్సు కదా ఇప్పుడు కంటితో జ్ఞానచక్షుష ఈ అంతరం దగ్గరికి వస్తాము జ్ఞానచక్షుష కంటి కనపడుతూ ఉంటుంది కానీ సత్యం కాదు భాసమానత ద్విధ అంటే కనబడుతూ ఉండుట మంచిగా కనపడుతూ ఉంటుంది భాసమానత అంటే వెలుగుతూ ఉంటుంది బాగా వెలుగుతో కనపడుతూ ఉంటుంది భాసమానత ద్విధ మంచి చక్కగా ప్రకాశిస్తూ కనబడుట రెండు రకములు ఒకటి జగత్తు యొక్క భాషమాత రెండు తన యొక్క భాషమాత మీరు సినిమా హాల్లో కూర్చుని ఉంటారు కూర్చుని ఉంటే మీకు రెండు బాగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటాయి ఒకటి నేను నేను తెలుస్తూ ఉంటుందా తెలీదా అయితే సందేహం ఉందా నేను అనేది భాషిస్తూ ఉంటుంది అనుభవపూర్వకంగా తెలుస్తూ సినిమా తెర మీద చక్కగా అందమైనటువంటి ఉద్యానవనము అక్కడ నాయకుడు నాయికతోటి కలిసి అత్యంత మధురమైనటువంటి ప్రేమ గీతమును ఆలాపిస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తూ చాలా జార్జింగ్ సీన్ అది భాసమానత ఏమన్నా అర్థమైందా ఇప్పుడు ఎన్ని భాసమానతలు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి ఒకటి నేను ద్రష్ట ద్రష్ట యొక్క భాసమానత రెండు దృశ్యము దృశ్యము యొక్క భాసమానత అత్యంత మధురమైనటువంటి సీన్ ఈ రెండింటిలో ఈ దృశ్యము యొక్క భా భాసమానత అది అసత్ అది మిక్ష అది సత్యం కాదు తెలియదు అంత బాగా భాషిస్తున్నా అది సత్యం కాదు ద్రష్ట మీరు ఫోకస్ పెడితే కానీ అంత బాగా భాషించదు మీకు ద్రష్టని మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ భాషిస్తూనే ఉంటుంది కానీ ద్రష్ట యొక్క భాసమానత సత్యం త్రికాల అబాధితమైన సత్యము భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అన్ని కాలముల ఎందు సమానంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి భాషమానత ద్రష్టది లేదా సినిమాలో పాట చెప్పడం చూసారా అది మూడు నిమిషాలు భాషిస్తుంది మూడే నిమిషాలు భాషిస్తుంది పాట యొక్క నిడివి ఎంత ఉంటుంది మూడు నిమిషాలు ఆ పాట ఆ దృశ్యము అత్యంత మధురమైనటువంటి ప్రేమ కలాపము అదంతా కూడా మూడు నిమిషాలు భాషిస్తుంది అంటే అర్థం అది అది బాధితమైపోతుంది అది అసత్యము అనిత్యము కనుకనే అసత్యము అసత్యానికి డెఫినేషన్ అది సత్యానికి డెఫినేషన్ ఏది ఏదైతే మూడు కాలముల ఎందు నిషేధింపబడదో అది సత్యము ఇప్పుడు బంగారము నెక్లెస్ తీసుకోండి పాస్ట్లో ఏముంది బంగారం ఉంది ప్రజెంట్లో ఏముంది బంగారమే ఉండదు భవిష్యత్తులో ఏముంటుంది బంగారమే ఉంటుంది నెక్లెస్ ప్యాస్ట్లో లేదు భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు ఉందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు లేదు ఇప్పుడు భాసిస్తూ ఉంది ఆదా వదితే ఎన్న ఆస్తి అద్యంతములో లేనిది వర్తమానంలో కూడా యథార్థంగా లేదు కానీ భాసిస్తూ కాబట్టి బంగారం యొక్క భాసమానత వేరు నెక్లెస్ యొక్క భాసమానత వేరు రెండు ఒకటి కాదు రెండింటికి తేడా ఉంది ఆ తేడాని మీరు తెలుసుకోవాలి అలాగే ద్రష్ట యొక్క భాషమంతా మూడు కాలములు ఎందు అబాధితముగా ఉంటుంది అది సత్యమది ద్రష్ట యొక్క స్వరూపము సత్యమది చైతన్యం వెలుగు వేరాజ్ ఆ ద్రష్ట యొక్క వెలుగులో భాషించేటువంటి ఆ దృశ్యం ఏదైతే కలదో అది అనిత్యము ఈ తేడా తెలియాలక్కర్లేదా ఈ తేడా తెలియని ఏం చేస్తాడు ఈ ఫ్యాన్స్ అని సినిమా ఫ్యాన్స్ వాళ్ళు ఈ దృష్టాంతం నేను చాలా కాన్షియస్గా చెప్తున్నా ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది నేను చూశాను వాడు బుట్టతో పువ్వులు పట్టుకుని వెళ్తాడు బుట్టతో పువ్వులు పట్టుకుని వెళ్తాడు వెళ్ళి ఆ పాట వచ్చినప్పుడు ఈ పువ్వులను చల్లుతాడు అక్కడ హీరో ఉంటాడు ఆ హీరో మీద ఈ పువ్వులని చల్లుతాడు చప్పట్లు కొడతాడు వన్ స్మార్ అంటాడు అయితే వన్ స్మోర్ నాటకాలకే వర్తిస్తుంది తప్ప సినిమాలకి వర్తించదు అయితే మీకు తెలుసో తెలియదో కొన్ని పూర్వకాలం పల్లెటూళ్ళలో ఉండే టూరింగ్ సినిమాలకి వన్స్ వర్తించేది వీళ్ళందరూ వన్ అంటే వాడు ఆతి కొంచెం వెరక్కి మళ్ళీ వేసేవాళ్ళు ఓకే ఇప్పుడు దీంట్లో ఏమైందంటే దృశ్యమును మీరు సత్యంగా స్వీకరించి ద్రష్ట యొక్క స్వరూపాన్ని మిస్ అయిపోతున్నారు వీళ్ళ పూలబుట్ట ఎక్కడ వేయాలి హృదయస్థానంలో ఆ పూలముట్టుని ఇక్కడ వేసేయాలి ఎందుకంటే ఇక్కడ ద్రష్ట యొక్క చైతన్యం ప్రకాశిస్తోంది ఈ ప్రకాశంలోనే ఈ దృశ్యమంతా భాషించింది ఈ దృశ్యము అనిత్యము అసత్యము ఈ ద్రష్టయే సత్యము నిత్యము అని తెలుసుకుని ఆ పూలు ఎక్కడ వేయాలి ఇక్కడ వేయాలి కానీ అజ్ఞానం చేత ఆ పూలు ఎక్కడ వేస్తున్నాడు అక్కడ వేస్తున్నాడు సంసారంలో ఏం చేస్తున్నారో తెలుసునండి సంసారంలో సత్యముందని భ్రమపడి సంసారం మీద పువ్వులు వేస్తున్నారు వాళ్ళు పూల బుట్టలు తీసుకెళ్ళి సంసారం మీద వేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ మీద పువ్వులు వేస్తున్నారు అది సత్యం అనుకోండి ఇది నా ఇల్లు ఇది నా వాకిలి అని దాన్ని పువ్వులతో పూజిస్తున్నారు ఇది నా భార్య వీడు నా భర్త వీడు నా కొడుకు అనుకున్న ఆ రిలేషన్స్ని పువ్వులతో పూజిస్తున్నారు యూఆర్ మేకింగ్ అ మిస్టేక్ హ్యూజ్ మిస్టేక్ మీరు చేస్తున్నారు మనం చూస్తున్నాము మనము యథార్థమైన తత్వాన్ని విస్మరించి విస్మరించి కేవలము ప్రకాశించేటువంటి భాసమానతకు మనము లొండిపోతూ ఉన్నాం మరి ఇదంతా కూడా తెలియాలా అక్కర్లేదా తెలియాలి సో క్షేత్ర క్షేత్రజ్ఞము క్షేత్రజ్ఞుల యొక్క అంతరమును తెలుసుకోవాలి ఈ విధంగా తెలుసుకోవాలి ఏమంటే పైన చెప్పిన విధంగా క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు ముందు భేదము వివేకము క్షేత్రము అసత్యము అనిత్యము అనిత్యము అసత్యము క్షేత్రం క్షేత్రం సత్యం కాదు నిథ్య క్షేత్రజ్ఞుడు మాత్రమే సత్యము మీరు ఈ క్షేత్రజ్ఞుడిని తీసుకెళ్ళి అసత్యమైనటువంటి క్షేత్రంతో కలగా పులగం చేసేస్తే మీకు ఒక సంసారి బయటపడతాడు ఒక సంసారి పుడతాడు ఒక సంసారి వస్తాడు ఇప్పుడు చిన్నప్పుడు గోల్డ్ మెడల్స్ అని ఇచ్చేవారు గోల్డ్ మెడల్స్ అని ఇచ్చేవారు పేరు గోల్డ్ మెడల్ అది తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి గోల్డ్ మెడల్ అంటే ఎవరో ఉన్నారో దాంట్లో గోల్డ్ ఎంత ఉంటుందో చెప్పడం కష్టం అండి అన్నారు మంచిది కుద్రాడి మనం నిరుత్సాహపరచకూడదు గోల్డ్ మెడల్ మాట కరెక్టే కానీ దాంట్లో గోల్డ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని తీసుకెళ్లి కంశాలకి చూపిస్తే అయ్యా దీంట్లో గోల్డ్ ఏముంటుంది మీరు దీన్ని కరిగించినా వచ్చి గోల్డ్ ఏమి ఉండదు మెడల్ మెడల్లాగా అట్టి పెట్టుకుంటే అప్పుడప్పుడు మెడల్ వేసుకోవచ్చు చెప్పారు అంటే ఏమిటి గోల్డ్ తీసుకుని ఒకసరంత గోల్డ్ తీసుకుని ఒక గ్రాము గోల్డ్ తీసుకుని దానికి ఇరవై గ్రాముల లోహాన్ని కలిపేసి దాన్ని ముద్ద చేసి ఓ మెడల్ తయారు చేయాలి కాబట్టి మీరు బంగారాన్ని మెడల్ కింద తయారు చేశారు సపోజ్ ఇలాంటి ఓ ఐదు మెడల్సో ఆరు మెడల్సో తీసి కరిగించేసి ఆ ఇంప్యూరిటీస్ అన్నీ తీసి స్వచ్ఛమైన గోల్డ్ తీసుకొస్తే బయటికి శుద్ధమైన గోల్డ్ పది గ్రాములు గోల్డ్ వస్తుంది ఇది ప్రాసెస్ అంటే బంగారం తీసుకుని బంగారం కాని కానితో కలిపేస్తే ఏమొచ్చింది అయోగ్యమైనటువంటిది ఏదో వచ్చింది అలాగే మనం ఏం చేస్తున్నాం క్షేత్రజ్ఞుని తీసుకుని క్షేత్రంతో కలగాపలగం చేసేసి ఒక సంసారిని సుఖి దుఃఖి సంసారి బయటపడ్డాడు ఎంత దురదృష్టమో చూడండి మీరు ఈ సంసారిని తీసుకోండి తీసుకుని వాడి నుంచి క్షేత్రము అనే కలగ ఎడల్టరేషన్ ఏదైతే ఉందో కల్తీ క్షేత్రం అనే కల్తీని తీసిపాలేయండి అంటే నేను అనే అనుభవం నుండి దేహమును మనస్సును ఇంద్రియములను తీసేయండి నేను అనే అనుభవం మీకుందా నేను అనే అనుభవం ఉంది కదా ఇప్పుడు మీరు కూర్చుండగానే నేను అనే అనుభవం ఉంది కదా ఈ నేను అనే అనుభవంలోంచి నేను దేహాన్ని తీసేస్తాను చూడండి ట్రై చేయండి మీరు ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాల్సిన విషయం జ్ఞానచక్షుహు అంటే ఏమిటో చెప్తున్నాను నేను మీరు ఇలా కూర్చోండి వాళ్ళు మూసుకోండి జ్ఞానముద్రలో ఉండండి నేను అనే అనుభవాలలో ఉండండి నేను అనే అనుభవంలో ఉండండి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి ఈ నేను అనే అనుభవం నుంచి నేను బాడీని తీసేస్తాను బాడీని తీసేస్తే ఏమవుతుందో తెలుసునండి భర్త భార్య కొడుకు కూతురు బ్యాంక్ అకౌంటు ఉద్యోగం సోషల్ స్టేటస్ ఫ్యామిలీ స్టేటస్ పూర్వజన్మ నెక్స్ట్ జన్మ పుణ్యం పాపం ఇత్యాదులు ఏమీ ఉండవు ఏమైనా అర్థమైందో మీకు విద్యు గెట్ ఎనీథింగ్ ఒకటి ఫోటో ఇస్తాడు ఎంత కలగాపులకం అయిపోయిందో మీరు ఆలోచించండి దీన్ని బట్టి మనస్సు తీసేయండి నేను ఆమె అనుభవం నుంచి మనస్సు తీసేయండి గతం భవిష్యత్తు రెండు పోతాయి గోత్రం కులం వర్ణం వర్గం రాశి నక్షత్రం ఏమేమి ఉండవు గత ఏముండవు గతం తీసేస్తే ఇవే ఉండవు మనస్సు తీసేస్తే వేము ఉండవు సుఖం దుఃఖం లేదు వేమూ ఉండవు మరి ఏం మిగులుతుందో ఏం మిగులుతుందో నువ్వు తెలుసుకో ఏం మిగులుతుందో నేనేం వర్ణించగలుగుతాను నువ్వు తెలుసుకో నీ అనుభవంలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలి తప్ప నేను అప్పటికే ఇప్పటికే ఎక్కువ వర్ణించాను ఎందుకంటే వర్ణించటం సంభవమే కాదు ఏం మిగులుతుందో అది ఏం మిగులుతుందండి బంగారం నుంచి చెత్తంతా తీసిస్తే ఏం మిగులుతుంది శుద్ధమైన బంగారం మిగులుతుంది అలాగే క్షేత్రజ్ఞుల్లోంచి క్షేత్రము యొక్క కల్తి అంతా తీసేస్తే బ్రహ్మతే బయ నిగ్గు తేగుతుంది బ్రహ్మ బయట బ్రహ్మ అహం బ్రహ్మాస్మి బ్రహ్మ బయటకు వస్తుంది బ్రహ్మ అంటే వాడు బయటకు వస్తున్నాడు కాబట్టి క్షేత్రములకు క్షేత్రజ్ఞతత్వానికి మధ్యన ఉండేటువంటి భేదాన్ని ఆ వివేకాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది క్షేత్రము అంటే దేహము ఇంద్రియములు మనస్సు మూడును ఇవి విషయము అనబడతాయి అంటే తెలియబడుతూ ఉంటాయి మీకు ఈ క్షేత్రజ్ఞుడు విషయీ విష్మద స్మృత్యయకోచోహో విషయ విషయునోహో అని శంకరుడు బ్రహ్మసూత్ర ఆరంభంలో విషయము వెర్సెస్ విషయీ విషయము ఇంద్రియములు మనస్సు దేహము విషయి వాటిని తెలుసుకునేటువంటి చేతనుడు ఆ తేడా మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ యాజ్ యు సిట్ హియర్ నవన్ హియర్ యాజ్ యు సిట్ దెర ఈజ్ మీలో కూటస్థమైనటువంటి అంటే ఎటువంటి ఎటువంటి వికారము క్రియా చలనము లేని చైతన్యము మీయందు గలదు అది మీయందు అదే సమయంలో మీయందు నిరంతరంగా మారిపోతూ కదిలిపోతూ వికారములను పొందుతూ ఉండేటువంటి మనస్సు ఇంద్రియములు దేహము కలము మీ అందు రెండు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మోటార్ సైకిల్ పరిగెత్తుతోందనుకోండి ఆ పరిగెత్తే మోటార్ సైకిల్లో కదిలేటువంటి అంశములు ఉన్నాయి ఏమిటి కదులుతుంది అంటే మొత్తం ఫ్రేమ్ అంతా కదులుతోంది ఇంజన్ కదులుతోంది పిస్టల్స్ కదులుతున్నాయి అన్నీ కదులుతున్నాయి కానీ దాంట్లో కదలనేది ఒకటి ఉన్నది ఏమిటది శక్తి ఆ పెట్రోల్ నుంచి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో అది కదలదు అది కదలదు దాని అలా దృష్టాంతం అది కూడా కదుగుతుందంటే నాకు దృష్టాంతం లేదు మళ్ళా ఇప్పుడు దృష్టాంతం యొక్క స్పిరిట్ తీసుకోవాలి తప్ప మీ అతి తెలివితేటల దృష్టాంతం అనేది పెట్టకూడదు చెప్పేవాడు ఆ దృష్టాంతాన్ని ఒక రకంగా ఒక పాయింట్ కోసం చెప్తున్నాడు కాబట్టి దట్ మోటివ్ పవర్ అది కదలదు అది స్థిరంగా ఉంటుంది అది కూడా కదిలితే మీ మోటార్ సైకిల్ పరిగెత్తట్ తెలుసా మీకు అసంగతి అది పైకి కిందకి వెళ్ళిందనుకోండి మీ మోటార్ సైకిల్ పరిగెత్తారు మోటివి పో స్థిరంగా ఉంటుంది అలాగే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా దేహము ఇంద్రియము మనస్సు అవి నిరంతరము మారిపోతూ ఉంటాయి వేరే వాటిలో వాటిని తెలుసుకుంటూ ఉండేటువంటి చైతన్యమేది కలదో అది కూటస్థము అది కూటస్థము అంటే కూటము అంటే కంసాలివాణి దాగలి వలె అయితే ఈ ఫోర్ ఫోర్ జి ఫోర్ జింగ్ మషీనరీ ఉంటుంది పెద్ద ఇనుప దిమ్మ ఒకటి ఉంటుంది అది కథల దళపడి ఉంటుంది దాని మీద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మోల్డ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా కంసాలివాణి దాగలి కదలకుండా అలా స్థిరంగా ఉంటుంది దాని మీద ఆభరణాలు వస్తాయి పోతాయి మార్పులు అవి చెందుతూ ఉంటాయి ఆ విధంగానే ఈ మనస్సు ఇంద్రియములు దేహము ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమనేటువంటి ఆ కూటస్థతత్వమును ఆశ్రయముగా చేసుకుని ఇవి పరివర్తన చెందుతూ ఉంటాయి తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనస్సు మీరు మనస్సు ఉన్నట్టుగా మీకు అనుభవానికి వస్తూ మనస్సు అనుభవానికి వస్తూ ఉంటుంది ఎలాగా మీకు సుఖ అనుభవానికి వచ్చిందనుకోండి అది మనస్సేగా దుఃఖం అనుభవానికి వచ్చిందనుకోండి మనస్సేగా కానీ మీరు ఈ మనస్సు వచ్చే అనుభవం మనస్సు మనకు కనబడుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది మనస్సు అది ఉండి తెలుస్తోందా లేక కనబడి తెలుస్తోందా అని మీరు పరిశీలించినట్లయితే ఇప్పుడు సినిమా తెల మీద కనబడేటువంటి దృశ్యములు అక్కడ ఉండి మనకి కనబడుతున్నాయా లేక లేకుండానే ఉన్నట్టుగా కనపడుతున్నాయా లేకుండానే ఉన్నట్టుగా కనపడుతున్నాయి సినిమా తల మీద అవేమి ఉండవండి ఇప్పుడు ఇందాకనే వర్ణింగ్ జనరూడని గంట కవిత్వం చెప్పినట్టు చెప్తాను అవన్నీ ఏమి ఉండవు అక్కడ ఉన్నట్టుగా కనబడతాయంతే తప్ప అస్థి అని చెప్పడానికి వీలు లేదు అదేవిధంగా మనస్సులో సుఖము దుఃఖము అనేవి ఉంటాయి అవి ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు మరి మీరు ఎన్ని దుఃఖాలు ఇంతకుముందు అనుభవించారు అవన్నీ మరి మిగులు ఉన్నాయా ఏవైపోయాయి ఇవన్నీ పోయాయి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు వాడికి ఏదో వాడికి వాడి కోరిక తీరలేదని చెప్పేసి భోరు భోరు అని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడంటే వాడు దుఃఖాను దుఃఖాన్ని పొంది అనుభవించే కదా వాడికి చాకలేట్ ఇవ్వగానే ఏమవుతుందా దుఃఖం పోతుంది ఏమైందంటే అంతవరకు ఉన్న దుఃఖం ఇప్పుడు లేకుండా పోయింది అంటే ఏమిటనమాట అంతవరకు దుఃఖము ఉన్నట్టు అనిపించిందే తప్ప యథార్థంగా లేకుండే ఎందుకంటే యథార్థంగా ఉన్నట్టయితే ఎలా పోతుంది అంత తక్కువైపోయింది అంటే అర్థమేమిటి యథార్థంగా లేదనమాట అరగంట నుంచి తాడు చూసి పావు అనుకుంటున్నాడు వీడు అరగంట నుంచి భయపడుతున్నాడు పాము పాము పావును అది లైట్ వేయగానే తాడే తాడని తెలిసింది అంతవరకు ఉన్నటువంటి పాము భావన ఏమైంది పోయింది ఎందుకు పోయిందంటారు పాము అనేటువంటి దృశ్యము యథార్థంగా ఉన్నదైతే వెళ్ళబోతుంది లేకున్నా ఉన్నట్టు భాషించింది కనుకనే పోయింది మనస్సు అట్టిది క్షేత్రము మనస్సు మనస్సు ఉన్నట్లు అనిపిస్తుంది మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే అది దొరకలే దొరకదు ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది యొక్క ప్రవాహంలో పడిపోతూ ఉంటే మనస్సు సత్యం అనిపిస్తుంది మీరు ఆ మనస్సుని ప్రవాహంలో పడిపోవడం మానేసి ఆ మనస్సు ఏమిటో నేను పట్టుకుంటాను మనస్సును నేను పరిశీలిస్తాను సాక్షిగా దర్శిస్తాను అని మీరు ఏ క్షణం మొదలుపెట్టినారో అప్పుడే మీకేమవుతుంది దాని ప్రవాహం యొక్క వేగం తగ్గిపోతుంది దాని వెలాసిటీ తగ్గిపోతుంది తగ్గిపోయి ఆఖరికి మనస్సు లేకుండా పోతుంది రమణ మహర్షి అంటారు ఏమిటో ఈ మనస్సు మనల్ని సంసారంలో దుఃఖితులను చేస్తూ సంసారిగా చేస్తోంది కదా అసలు ఇది ఏమిటో పట్టుకున్నామని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే అది లేదు అని మీకే తెలిసిపోతుంది కాబట్టి దేహము కూడా అట్టిదే ఈ దేహము ఏడలో కూడా మనస్సు నుంచి దేహం వస్తుంది మనస్సు లేకపోతే దేహమే లేదు ఈ దేహమే నేను ఇదేమో నన్ను నేను ఈ దేహాన్ని క్షేమంగా పెట్టాలి దీన్ని అందంగా అట్టి పెట్టాలి దీన్నేమో సుందరంగా అట్టేపెట్టాలి అంటే దిట్టు నిలిచిపోతే రన్ వేసుకురాదు గడ్డం నిలిచిపోతే గడ్డానికి రంగేసుకున్నాడు వీడు రంగేసుకొచ్చేయడం తెలుస్తూనే ఉంటుంది ఎలా తెలుస్తుంది రెండు రకాలు ఆయనకి తెలుస్తూ ఉంటుందా రంగేసి వచ్చిన ఆయనకి తెలుస్తూ ఉంటుందా లేకపోతే ఆయన నేను నల్లగా ఉన్నాను అనుకుంటాడా ఆయనకి తెలుస్తూ ఉంటుంది ఆయనకి చూసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎందుకు తెలుస్తూ ఉంటుంది మామూలుగా మనుషుల జుట్టు నల్లగా ఉన్న జుట్టు కూడా మామూలుగా నల్లగా ఉన్నప్పుడు కూడా అంత నల్లగా ఉండదు ఈ రంగు వేసుకునే వాళ్ళకి ఇది మాత్రం వివేకం ఎందుకు లేదో నాకు అర్థం కాల అంత నల్లగా ఉండదు వీడు రంగు వేసుకొచ్చేయడం తెలుస్తూ ఉంటుంది మీరు రంగు వేసుకొచ్చేయడం తెలిస్తే మీ ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అయిపోయిందా లేదా అంతకీ ఆ రంగు వేసేవాళ్ళు కూడా ఇష్యుడ్ కోయిన్ సైడ్ వి ది న్యాచురల్ షేడ్ ఆఫ్ ది న్యాచురల్ షేడ్ ఆఫ్ ది హెయిర్తో కోయిన్ సైడ్ అవ్వాలి అంతేగాని బ్లాక్ థిక్ బ్లాక్ కింద కార్ లాగా పెట్టేస్తే అది తప్పుది ఇప్పుడు ఈ పన్ను నీకు క్యాప్ పెడతాడు పన్ను పోయిందంటే ఏదో రూట్ కెనాల్ ఏదో చేస్తే క్యాప్ పెడతాడు క్యాప్ పెట్టేప్పుడు ఎలాంటి క్యాప్ పెడతాడు స్వచ్ఛమైన తెల్లగా ప్రకాశించే క్యాప్ పెట్టాడు అనుకోండి మిగతా ఆ పళ్ళ కంటే సపరేట్గా తెలుస్తూ ఉంటుంది అలా పెట్టాడు వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఆ షేడ్స్ అన్నీ ఉంటాయి ఆ పళ్ళ దగ్గర పక్కన పెట్టి పరిశీలిస్తాడు మనకు అర్థం కూడా చూపిస్తాడు పరిశీలించి ఆ షేడ్స్తో కూలింగ్ సైడ్ అయ్యేది పెడతారు అది పెడితే ఇప్పుడు ఇలా అన్నాను నేను నాది రియల్ పన్ను ఏదో పెట్టిన పన్ను ఏదో చెప్పండి మీరు చూస్తాను అలా ఉండాలి మెత్తికి వేసిన రంగు కూడా అలా ఉండాలి కానీ ఏమిటి చూడగానే రంగు వేసుకొచ్చేయడం తెలిసి ఇట్లా ఉండకూడదు అదొక ప్రాబ్లం రెండవ ప్రాబ్లం ఏంటంటే ఈ రంగు వేసుకొచ్చింది దానికి పఠానికి సంబంధం లేదు అయినా కూడా ఫినిష్ చేసేస్తారు వదలు పెట్టాయి కదా So, the role of the problem is that the gender and gender are not the same. The gender of the gender and gender. The gender and gender are not the same. So, the gender and gender are not the same. Why do you think gender and gender? Why do people do such silly things? There is only one explanation. people marks that is the only explanation what else kanuka so ee dehamo anedi meer alaga danni kavgulinchukune what is esukune abhimanam petesukune deha abhimanam pettu koochunte adi pedda dehyamanta balanga kanapadi adi manu jeevithavani shashto untundi daliki bhinnanga you live a life as though the body doesn't exist as though ఇప్పుడు పరుగు ఎత్తుతున్నాడు అనుకోండి పరుగు ఎత్తి వాడికి ఏముంటుంది పరుగు ఉంటుంది బాడీ ఉండదు ఫుట్బాల్ ఆడుతున్న వాడికి ఏముంటుంది ఫుట్బాలే ఉంటుంది బాడీ ఉండదు గోల్ వేయడమే ఉంటుంది బాడీ ఉండదు క్రికెట్ ఫీల్డింగ్ బాగా చేసి వాళ్ళు డైవ్ చేస్తారు డైవ్ చేసేప్పుడు ఏముంటుంది ఆ క్రికెట్ బాల్ని పట్టుకోవడమే ఉంటుంది వీడి బాడీ ఉండదు వీడి బాడీ ఉండదు ఆ బాడీ తర్వాత వస్తున్నాయి అలాగే ధ్యానం చేస్తున్నారనుకోండి ఊళ్ళవ శివాయ ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నారనుకోండి మంత్రమే ఉంటుంది బాడీ ఉండదు చాలా సీరియస్గా సినిమా చూసేస్తున్నారనుకోండి నాయకుడు నాయక పాత ఉంటుంది బాడీ ఉండదు ఎవరితోటైనా కొట్లాడుతున్నారనుకోండి కొట్లాటే ఉంటుంది బాడీ ఉండదు తీవ్రమైన భయం వేసిందనుకోండి భయమే ఉంటుంది బాడీ ఉండదు తీవ్రమైన ఉల్లాసం కలిగిందనుకోండి అదే ఉంటుంది బాడీ ఉండదు బాడీ ఎప్పుడు ఉంటుందో తెలిసిన దెర్ ఈస్ బాడీ ఓన్లీ వన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ నిద్రావస్థలో బాడీ ఉండదు జాగ్రత్తలో ధ్యానావస్థలో బాడీ ఉండదు స్వప్నంలో ఇంకో బాడీ ఉంటుంది ఈ బాడీ ఉండదు బాడీ అన్నది అంత రియల్ అని మీరు అనుకోకూడదు జనరల్గా వేదాంత ఇది ఇది తెలుసున్న వాళ్ళు ఎలా ఉంటారంటే దే లివ్ బియాండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ మోస్ట్లీ మోస్ట్లీ They live beyond the consciousness of body. I said, I was a dhrashthantan. When you think of it, it is there. Otherwise, it is not there. I said, I said, I have to say, I have to say, I have to say, I will tell you, I will tell you, I will tell you, some problem is there, అప్పుడు పక్కనే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నా క్లాస్ అటెండ్ అయిపోయినవాడు ఏమిటో కుంటుతున్నావు అన్నాడు మోకాళ్ళని ఎప్పుడు కుంటుందంటే నన్ను చూడలేదని పరిశీలించి అరిగిపోయిందా నీ మోకాలు అని చెప్పాడు అంటే నేను అన్నాను అలా కూడా ఉంటుందా ఉంటుందన్నమాట దర్ ఈజ్ ద క్యాప్ నీ క్యాప్ అని ఒకటి ఉంటుంది అది అరిగిపోతుందని చెప్పాడు నీ క్యాప్ అనేది ఒకటి ఉందని నాకు ఆవేళ తెలిసింది అంతవరకు నీ క్యాప్ అనే మాట నేను వినలేదు అంటే ఇప్పుడు నీ క్యాప్ ఎప్పుడు ఉందన్నమాట యూ థింక్ it is there. మా అమ్మగారికి గుండె ఎడవైపు ఉంటుందో కుడివైపు ఉంటుందా ఆవిడికి తెలియనే తెలియదు ఆవిడ బతుకున్నంత కాలం వాడి ఎడవైపు ఉంటుందో కుడివైపు ఉంటుందో తెలియనే తెలియకుండగా ఆవిడ జీవితం ధ్యానం చేసింది కాబట్టి గుండె ఎప్పుడు ఉంటుంది అన్నీ థింక్ అఫ్ ఇట్ ఉంటుంది బాడీ ఎప్పుడు ఉంటుంది అన్నీ థింక్ అఫ్ ఇట్విటీస్తే అన్ని ఐడెంటిఫై విత్ ఇవిటీస్తే పాఠం చెప్తుంటే పాఠం ఉంటుందా బాడీ ఉంటుందా పాఠం ఉంటుంది శ్రవణం చేస్తుంటే శ్రవణమే ఉంటుంది బాడీ ఉండదు ఇన్ని దృష్టాంతాలు నేను ఎందుకు ఇస్తున్నానంటే Unless you identify with the body, body will not bind you. You identify with the body, body bind you. Body is a kshetra. It is not a kshetrajya tatman, you are a kshetrajya. Body is a kshetra. What kshetra is a kshetra. It means a shohadukha. It means a shohadukha. There is a shohadukha. నిద్రపోతున్నారు బాడీ ఉండదు సుఖదుఖాలు ఉండవు ఆనందం ఉంటుందో తప్ప సుఖదుఖాలు ఉండవు ఆనందం బాడీని బట్టి ఉండదు ఆత్మస్వరూపాన్ని బట్టి ఉంటుంది తర్వాత బాడీ పని చేసేప్పుడు ధర్మక్షేత్రము మంచి పనిని చేసేటువంటి ఒకనొక ఇన్స్ట్రుమెంట్ ధర్మక్షేత్రము కురుక్షేత్రము కర్మను చేసేటువంటి క్షేత్రము కాబట్టి దాన్ని క్షేత్రముగా తెలిసి మీరు క్షేత్రజ్ఞతత్వాన్ని క్షేత్రం నుంచి నిష్కృష్టము చేసి అంటే దీన్ని స్వామి రంగనాథానంద్ అన్నారు ద ఇన్ఫినిట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది ఫైనైట్ అన్నారు ద ఇన్ఫినిట్ అంటే అనంతమైన ఆత్మతత్వము క్షేత్రజ్ఞతత్వము ఫైనైట్ బాడీలో ఎంబెడ్ అయి ఉన్నది ఇరుక్కుపోయి ఉన్నది అది ఎలాగండి అనంతము బాడీలో ఎలా ఇరుక్కుంటుంది అంటే అజ్ఞానం వల్ల అలా ఇరుక్కుంది అజ్ఞానసే హోతాహెట్ కాబట్టి జ్ఞాన చక్షుష మీరు జ్ఞాననేత్రాన్ని ప్రయోగించాలి మనము ఎలా చూడాలి ఇది ఇది క్షేత్రము నేను క్షేత్రజ్ఞుడాను అని తెలుసుకోవాలి క్షేత్రము నుండి మనం ఉంటాం అంతే తప్ప క్షేత్రమే నేను అనుకో అనుకోరాదు కనుక ఇది క్షేత్రము తర్వాత క్షేత్రములో ఉండాలే తప్ప కొద్ది రోజులు ఉంటాం అంతే తప్ప యూ డు నాట్ ఓన్ ఇట్ మీకు దాని మీద ఓనర్షిప్ే ఉండదు ఓనర్షిప్ రైట్స్ ఉండవు గెస్ట్ హౌస్ ఇది ఈ గెస్ట్ హౌస్లో కొద్ది రోజులు మనం ఉంటాం స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి సమస్య వస్తుందంటే జనులు గురిక అంటారే తప్ప గురిక పైపై వేదాంతం వింటూ ఉంటారు అంతే తప్ప అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించరు నిన్న మనం అనుకున్నాం తిరస్కృత అవిద్యా వ్యవహారానని అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించకుండగా వేదాంతం వింటూ ఉంటే కలిగి ప్రయోజనం కూడా అల్పంగానే ఉంటుంది అంటే తెలుస్తూ ఉంటుంది ఏదో మంచి విషయాలు ఉన్నాయని తెలుస్తుంది అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించాలి అవిద్యా వ్యవహారం అంటే ఏమిటి దేహమే నేను అనుకుని బిహేవ్ చేయటమే అవిద్యా వ్యవహారం యు కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యువర్ ది బాడీ ఇప్పుడు ఈ సినిమాల్లోనూ అక్కడ మీకు ఇలాంటి ప్లాట్లు ఉంటాయి ఏదో ఏదో ఉద్యోగం కోసమో దేనికోసమో ఒక అమ్మాయి ఒకటి అడుగుతున్నాయి నువ్వు నా భర్తగా ఓ రోజు యాక్ట్ చేయి నీకు నేను వెయ్యి ఇస్తాను అంటుంది అంటే వీడు చేస్తాడు ఆవిడ ఆవిడ భర్త అన్నట్టుగా ఆ రోజంతా కూడా బిహేవ్ చేస్తాడు మొన్నడు పొద్దున్న ఆయనకి అయిపోయింది కానీ అయినా అని ఆవిడంటే కాదు నువ్వే నా భార్యవే అన్నాడు అనుకోండి తప్ప కదా అలాగే ఈ దేహమునకు మనకు ఉన్న సంబంధం కూడా అట్టిదే యు ఆర్ సపోజ్ టు బి అసోసియేటెడ్ విత్ ఫర్ ఎ వాయిల్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఓ నీట్ దేహం విషయంలో ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి ఒకప్పుడు ఓ సత్సంగం ఒకటవుతోంది ఎక్కడో వేదాంతానికి చెందిన సత్సంగం ఆ సత్సంగమైనటువంటి ఆ గృహంలో అదే చిన్న రూమ్లో ఓ పక్కన ఒక చిలక పంజరంలో ఉన్నది రామచిలక ఆ సత్స అది మాటలు నేర్చిన రామచిలక మరి రామచిలకంటే మాటలు నేర్చింది కదా ఈ సత్సంగం విని సత్సంగంలో ఆత్మ బ్రహ్మ మోక్షం ఇవన్నీ పలుకుతున్నారు దాంట్లో ఒక చెప్పాడు ఆ నదీ తీరంలో ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపము బాగా తెలుసుకున్నవాడు జ్ఞాననిష్ఠుడు చాలా గొప్పవాడు ఆయన అని సత్సంగంలో ఒక ఆయన వెంటనే రామచిలక ఓ మా అయా నేను ఒక ప్రశ్న అడగచ్చు నా అంటుంది అనేప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ముందు తర్వాత తెలుసుకుంటారు అది పనికే రామచిలకని ఆయన ఏమిటి అడుగు చిలక ఏమిటి నీ ప్రశ్న అంటే మీరు దయచేసి ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నాకు బంధం ఎలా కలుగుతుందో ఉపాయాన్ని అడగండి అని చెప్తుంది ఈ చిలక అది బంధంలో ఉంది కదా అంటే నేను అడిగి నీకు చెప్తాను అని ఈ పెద్ద ఈ సత్సంగ మనిషి ప్రామిస్ చేస్తాడు ఆయన వెళ్తాడు మొన్నడో ఎప్పుడో నది తీరానికి వెళ్తే అక్కడ మహాత్ముడు ఈయన వెళ్ళే టైంకి ఆయన నదిలో స్నానం చేస్తూ మునక ఏదో అన్నం పెట్టుకుని మునక ప్రయత్నంలో ఉంటున్నాడు నది స్నానం చేయబోతూ ఉన్నాడు ఇక్కడి నుంచి ఈయన అడుగుతాడు అయ్యా చిలక ఇటువంటి ప్రశ్న అడిగింది దానికి మీ సమాధానం మీరు సందేశం చెప్పండి నేను చిలకకి సమాధానం చెప్పాలి చిలకకి బంధం ఎలా కలుగుతుందో అడిగింది అని ఈయన అంటాడు ఆయన ఆ మునక వేయడం మానేసి ప్రాణాలు పోయినట్టుగా పడిపోతాడు నేను అలా అడ మహాత్మ ఆ నీళ్ళలో ఆ కొట్టుకుపోతూ ఉంటాడు పడిపోయి ప్రాణాలు పోయి పడిపోయి అప్పుడు అయ్యే మహాత్మ కొట్టుకుపోతున్నాడు ఏమైందో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో ఏమొచ్చిందో అది ఆ ఎదురు డౌన్ స్ట్రీంలో ఉన్నటువంటి నలుగురు ఎదురు మనుషులు గమ్ముని జంప్ చేసి ఆయన్ని గట్టి మీదకి పడేస్తాను తీసుకొచ్చి ప్రాణం ఉందో పోయిందో తెలియదు ఈయన సత్సంగీయుడు వెనక్కి వస్తాడు వెనక్కి వచ్చే చిలకతో చెప్తాడు ఓ చిలక నీవు అడిగిన ప్రశ్న నేను అడగ్గానే ఆయన ప్రాణం పోయినట్టుగా నదిలో పడిపోయి కొట్టుకుపోయాడు అని చెప్తాడు అంటే చెప్తే చిలక నాకు తెలిసింది అంటుంది అని అదేం చేస్తుందంటే వెంటనే ప్రాణం పోయినట్టుగా పడిపోతుంది పడిపోతే ఈ సత్సంగీయుడు వెనక్కి వచ్చేస్తాడు అలా పడి ఉంటుంది ప్రాణం పోయినట్లు అలా పడిపోయి ఉంటుంది ఈ లోపల వారు వెంట ఎప్పటికీ ఆ ఓనరు ఏమిటా చిలక ఒక్కసారి కూడా పలకలేదు ఏమిటో అసలు ఏమైంది చిలకని చెప్పేసి చూస్తే అయ్యో దీనికి ఆయుధాయు అయిపోయిందా చచ్చిపోయిందా అని పాప ఏం చేస్తాడు ఆ ఓనరు ఆ పంజరాన్ని తీసి ఆ కుక్కరి నుంచి ఓడిపికి ఎక్కడికో మైల్ దూరం తీసుకెళ్ళి అక్కడ దీన్ని తలుపు తీసి ఆ కళేబరాన్ని తీసి అక్కడ డంపు తీసి వచ్చేస్తుంది అప్పుడు అది ఎగిరిపోతుంది అది సందేశం ఆ మహాత్ముడిచ్చిన సందేశం